నూట రెండు నామరూపులేదు నానార్థములుగాదు కామలోభమోహకాంక్షగాదు పంచకళలుగాదు పంచాక్షరీయుగాదు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము నేను పుట్టినప్పటినుండి నాలో అన్ని పనులకు సాక్షిగయుంటూ ప్రారబ్ధమును నాచేత అనుభవింపజేయు ఆత్మ వినుము భూమి మీద నాస్తికులు ఆస్తికులు రెండు రకములు గలరు ఒక విధముగా ఆస్తికుల కంటే నాస్తికులే మేలేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆస్తికులు దేవుడెవరో తెలుసుకోలేక దయ్యాలను పూజిస్తున్నారు వారు నిజ దైవమైన పరమాత్మ మార్గములోనికి వస్తారను నమ్మకము లేదు నాస్తికులు ఎప్పటికైనా మారితే పరమాత్మ మార్గములోనికి రావచ్చు అనే నమ్మకమున్నది నాస్తికులు హేతువాదులు శాస్త్రబద్ధమైన పరమాత్మను తప్ప చిన్న దేవతలను విశ్వసించరు ప్రజలు విశ్వసించు దేవతలందరూ దేవదేవుడు అయిన పరమాత్మకు సాటి రారు మిగతా దేవతలందరూ పరమాత్మ సృష్టిలోని వారే దేవునిచేత పుట్టించబడినది ఏదైనా రూపము పేరు కలిగియుండును అంతేకాక దైవసృష్టిలోని సజీవ ప్రజలలోగాని జంతువులలోగానీ కామ క్రోధ లోభ మోహాది గుణములు కూడా తయారు చేయబడి ఉన్నవి మానవులతో సహా ఎన్నో లెక్కలేనన్ని అనుసంధానముగా సృష్టించబడ్డాయి సృష్టించినవాడు వేరు సృష్టించబడిన వస్తువులు పదార్థములు వేరు కావున పై పైపద్యములో పరమాత్మను గురించి చెప్పుచూ దానికి నామము రూపము లేదు అన్నారు దానికి ఇతర అర్థములు లేనేలేవు అన్నారు సృష్టించబడిన గుణములుగాని కళలుగాని పంచాక్షరి అయిన పరమాత్మశక్తిగాని కానే కాదు అన్నారు అన్నిటికీ అతీతమైనది పరమాత్మ పరమాత్మ అనునది పేరు కాదు ఆత్మ ఆత్మకంటే పరముగనున్నదని ఆత్మ కూడా కాదని పరముగనున్నదనీ పరమాత్మ అన్నారు పేరు ఆకారము లేని దైవము ఇంకా ఎట్లున్నదో క్రింది పద్యములలో చూచెదము